అథ మేషా తాన్ పుష్కరిణీ సృజతే సహి కర్త ఇప్పుడు స్వప్నంలో స్విమ్మింగ్ పూల్ ఉంటుందా ఉండదు నది ఉంటుందా ఉండదు కాలం ఉంటుందా ఉండదు మీరు ఈతాలు కొట్టాలనుకుంటే కాలమైనా ఉండాలి నదైనా ఉండాలి స్విమ్మింగ్ పూలైనా ఉండాలి ఇవేమీ ఉండవు స్వప్నంలో ఏమీ చెంత లేదు అతగాడు వాటినన్నిటినీ సృష్టించుకుంటాడు ఎందుకంటే సహికర్త అతడు సృష్టికర్తండి సో తదుక్తం ఆత్మనైవ జ్యోతిషాస్తే పల్లెతే కర్మకురుతే ఇది తాపి పరమార్థత స్వతకర్తృత్వం చైతన్య జ్యోతిష అవభాసకత్వం వ్యతిరేక అంటే అభిప్రాయం ఏమిటంటే ఇప్పుడు మీ సినిమాకి వెళ్ళారనుకోండి ఒక అద్భుతమైన సినిమా ప్రపంచాన్ని మీకు సృష్టించి చూపిస్తుంది ఏమిటి ప్రకాశము ప్రకాశం ఏం వస్తుంది ఒక ఊహ కూడా చేయలేనంత అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించి మీకు చూపిస్తుంది అక్కడ ఆ ప్రపంచానికి కర్త ఎవరు ప్రకాశము ఎటువంటి కర్త అంటారం గుణపం పాల డిజైన్లు ఇటకలు సిమెంట్లు స్టీల్ రాండ్లు అన్ని పట్టకొచ్చి పెట్టి తయారు చేసిన కర్తన కాదు అక్కడ కర్తృత్వం అవభాసకత్వమే అంటే కర్తృత్వం అంటే ఏంటి తెర మీద స్విమ్మింగ్ పూల్ ని ఆ శర మీద సినిమా ప్రపంచమును ప్రకాశించున్నట్లు చేయుటే కర్తృత్వం హాలీవుడ్ సినిమాలు ఎలా ఉంటాయండి హాలీవుడ్ సినిమాలు టెక్నికల్ గా చాలా హై స్టాండర్డ్ లో ఉంటాయి వెరీ హై స్టాండర్డ్ హాలీవుడ్ సినిమాలు వాళ్ళు ఆస్కర్ అవార్డ్స్ వల్ల ఉంటాయి దీనికి డ్రస్ డ్రస్ తయారు చేయడానికి కాస్ట్యూమ్ డిజైన్ దానికి ఆస్టర్ అవార్డు ఉంటుంది షేక్స్పియర్ కాలంలో ఎలా ఉంటుంది కాస్ట్యూమ్స్ ఎలా ఉండేవి వాడు ఆ చిత్రములు ఆ శిలాశాసనములు వీటన్నిటినీ కూడా పరిశీలించి ఆ డిజైన్స్ అన్ని తెచ్చుకుని షేక్స్పియర్ కాలంలో ఎలా ఉండేవో ఎగ్జాక్ట్ గా అలా కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేస్తారు ఎంత పెర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తాడంటే ఆ షేక్స్పియర్ కాలం వాళ్ళు వస్తే వాళ్ళే ఆశ్చర్యపోతారు ఎంతమంది తయారు చేశారు వీళ్ళని వాళ్ళు అనుకున్నట్లు అలా తయారు చేస్తారు ఆ కాస్ట్యూమ్స్ అన్ని కూడా అంత హై లెవెల్ పర్ఫెక్షన్ తోటి డిజైన్ చేస్తారు అటెన్షన్ టు ది డిటైల్ ఏ సింగిల్ డిటైల్మెంట్ అటెన్షన్ పే చేసి డిజైన్ చేస్తారు అలాగే ప్రతి సినిమాలోనూ డిజైన్ చేస్తే ఒక సినిమాకి ఆస్కర్య వార్త వస్తుంది కాస్ట్యూమ్ లేదా వెరీ హై స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు హాలీవుడ్ లో మోస్ట్ రియలిస్టిక్ గా తీస్తారు వాళ్ళు సినిమాని మోస్ట్ రియలిస్టిక్ గా ఇప్పుడు ఒకటి ఒకరిని కొట్టాడనుకోండి ఇలా కొడతారు కదా కుస్తీలో మన వాళ్ళు దిశ్యూ అనే సౌండ్ పెడతారు ఒకడు ఒకరిని కొట్టినప్పుడు దిశ్యం అనే సౌండ్ వస్తుందా హాలీవుడ్ సినిమాలో ఒకడు కొట్టుకున్నప్పుడు మామూలుగా కొట్టుకుంటే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ ఏ వస్తుంది తప్ప దృష్టి అనే సౌండ్ రావు చాలా రియలిస్టిక్ గా తీస్తారు ఇది ఉంటే కూడా జనాల సెంటిమెంట్ తోటి వీళ్ళ క్లియర్ చేస్తారు కూడా మేక్ బిలీఫ్ మేక్ బిలీఫ్ అక్కడ మేక్ బిలి వెరీ క్లియర్గా చేస్తారు ఇదంతా నేను తోటి అగ్రెస్ అయి చెప్తున్నాను ద పాయింట్ ఈజ్ దానినంతని అంత రియలిస్టిక్ గా ఆ ప్రపంచాన్ని తెరమేద కాంతి నిర్మాణం చేసి మన ముందు పెడుతున్నాం కాంతి ఎలా తయారు చేసింది ఆ కాస్ట్యూమ్స్ అన్నింటికోసం బట్టలు తీసుకొచ్చి పుట్టి తయారు చేసిందా అలాంటి కర్తృత్వం అది అది మరి ఎటువంటి కర్తృత్వము అవభాసకత్వమే అక్కడి కర్తృత్వం ప్రకాశింపదేవుతలే అక్కడ ఉన్న కర్తృత్వము ప్రకాశింపజేయుటను మినహాయించి అవభాసకత్వం ఎతిరేకేనా పరమార్థత స్తర్తృత్వం నా ఆత్మజ్యోతికి పరమార్థంగా యథార్థంగానే కర్తృత్వం అనేది స్వతహ లేనే లేదు అలాగే ఇక్కడ కూడా స్వప్నంలో కూడా ఆత్మచైతన్యము ఏం చేస్తుంది ఒక అద్భుతమైన స్వప్న ప్రపంచాన్ని అంటే ఒక స్విమ్మింగ్ పూల్ దాంట్లో చక్కగా ఇతాలో కొట్టడం అటువంటి స్వప్న ప్రపంచాన్ని చూపిస్తుంది చూపిస్తుందంటే సిమెంట్ వదిలిపెట్టి గోతులు తవ్వి స్విమ్మింగ్ పూల్ తయారు చేసింది ఆ రకమైన కర్తృత్వం అని మీరు అనుకోవద్దు పరమార్థత కర్తృత్వం ఉండదు ప్రకాశింపజేవిత అనే సెన్స్లో ఉంటుంది ప్రకాశింపజేవిత అనే ఉంటుంది కర్తృరత్వం అంటే చైతన్య జ్యోతిష అంతఃకరణ ద్వారేనా మమభాని కార్యకరణ తదాసి కర్మూ వ్యాక్రీయకరణ తర్తృత్వముపచే ఆత్మన ఉత్తమం నష్టం ఇమేజ్ వస్తున్నాం ఒకప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి ఒకప్పుడు చాలా నిరుత్సాహాన్ని కలిగించేదిగా ఉంటాయి నాలుగో అధ్యాయంలో ఎక్కడో తోట ఆత్మకి కర్తృత్వం లేదయా ఆత్మ అకర్త అనే మాట దాని మీద మై కాంటెంపరేషన్ అంది ఫోర్త్ ఫోర్ ఎయిటీ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం మీద నా కాంటెంపరేషన్ నేను ఈ విధంగా దానిని అనుసంధానం చేసినాను అని హెడ్డింగ్ పెట్టి నాలుగు డేజీలు రాశాడు but beating around the bush there is no answer laga anto jale indaro kavantinchindante you can talk so much without making any sense this possible it is possible to talk one hour without making any sense adu ante aa kala kontha mandiki bhavodichu manaku jaradu rendu samal matladalante మనం మాట్లాడదోచుకున్నది అర నిమిషంలో అయిపోతే ఇంకా మాట్లాడదోచుకుందా ఏం లేకపోతే పైకి కెళ్ళి చూస్తారు తప్ప ఏం మాట్లాడలేకపోతారు ఎందుకంటే సెన్స్ లేకుండా గాలి పోగేసి మాట్లాడటం అది ఒక కళ అలాగే గాలి పోగేసి రాసేయటం నాలుగు పేజులు రాసేయటం మై కాంటంప్లేషన్ అపాల్ ది డ్యూయర్షిప్ ఆప్షన్స్ ఆఫ్ డూయర్షిప్ ఇన్ ఆత్మా మై కాంటంప్లేషన్ As long as Gita 418 is the reference version. I want the Swamiji's opinion about this contribution. My opinion is, you just did not get anything. You have a humble heart. Don't post my contribution this and that. Give up all this humbug. Be a nice student. Come and sit in the class. When I come there, you come and sit in the class. you have just not got anything what why this is my multiplication this is <laughs> where i understand now shall i write it no hold on i write it i don't want to disturb the person therefore what i do i do not write at the normal when kanapanda puro swami ji how come you have not uh, replied to my email అంటే నేనంటాను అలా ఉండదు జనరల్ గా నేను ప్రతి ఇమెయిల్కి కూడా రిప్లై ఇచ్చే తోఫా ఉన్నది కాదు నేను రిప్లై ఇచ్చి నాకు నా దానికి రిప్లై రాలేదు అంటే మీరు ఏదైనా వేదాంతం మీరు ఇస్తే కష్టారా అవును నువ్వు ఏదైనా క్షేమ సమాచారము లేకపోతే ఈ ఫోర్స్ ఎప్పుడు అది ఇప్పుడు ఇలాంటి మెసేజ్ డీటెయిల్స్ ఏదైతే చెప్తా కానీ నీకంటే టైం ఉంది నువ్వేమో ఇంత పొడుగు చేస్తావు రాసి నా ముఖాన్ని పడేస్తే నేను అవన్నీ జరిగి మళ్ళీ నీకు రిప్లై లిస్ట్ కూర్చోటా అంటే పని పాట లేదా అలా ఉంటుంది రిప్లై యూ విల్ గెట్ ఎ రిప్లై యూ రోక్ రిజల్ట్స్ ఆర్ డిమాండ్స్ ఆర్ నీస్ ఐ ట్ రిమెంబర్ దేట్ మస్ట్ బి సమ్ సచ్ నాట్ రిప్లై అని సమాధానం సో ఈ విధంగా చూడండి చంద్రభగత్వాలు ఎంత స్పష్టంగా చెప్తున్నారు ఈ వాక్యం చూసుకోండి మీరు ఆత్మకర్త కాదా ఆత్మకర్త కాదు కానీ కర్త మాత్రం ఆత్మ అంటే ఈ రకంగా దాన్ని ఎంత చేసి ఎంత చెడగొట్టు పెట్టాలో అంత జరవకు పెట్టాడు ఆ ఈ వాక్యం చూసేప్పటికీ నాకు వాళ్ళ పేలపిండి కాని దానికి విడదీసేసి చెప్తున్నారు ఈట ఎందువలన ఏదంటే ఎందువలన అదేవిటం ఆత్మయం పరమార్థంగా కర్తృత్వం లేదన్నారు కేవలము అవభాసకత్వమే కలదు అది ఎందువలన అంటే ఎందువలన చూడండి చైతన్యమనే వెలుగు ఉంటుంది చైతన్య జ్యోతి ఉంటుంది ఈ చైతన్య జ్యోతి ఏం చేస్తుందో తెలుసునండి అంతఃకరణములో ప్రతిఫలిస్తుంది అంతఃకరణము ఇంద్రియములను దేహమును కూడా సచేతనముగా తయారు చేస్తుంది అంతఃకరణము ద్వారా ఎలాగంటే రాజుగారు బాడీ గార్డ్స్ ఉంటారు పది మంది వాళ్ళు మంచి టిప్ టాప్ కమాండ్ కండిషన్స్ లో ఉంటారు రాజుగారు వాళ్ళకల్లా నిలబెట్టి ట్రైనింగ్ రాజు ఎలా ట్రైనింగ్ రాజుగారు ఏం చేస్తారు ఒక చీఫ్ కమాండర్ ఒక ఆ చీఫ్ కమాండర్ కి కావలసిన ఇన్స్ట్రక్షన్స్ సాంగ్స్ ఇచ్చేస్తారు ఇచ్చేస్తే ఈ చీఫ్ కమాండర్ వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళకి యూనిఫార్మ్ ఇచ్చి ఉండేందుకు నివాసములు ఇచ్చి మంచి ఖరీదైనటువంటి భోజనాలను ఇచ్చి టాప్ కండిషన్ లో కమాండర్ ఫ్రూప్స్ ఆ చీఫ్ కమాండర్ మెయింటైన్ చేసుకుంటారు కానీ ఫైనల్ గా మనం ఏమని చెప్తాము రాజుగారు ఒక చక్కటి బాడీ గార్డ్ యూనిట్ ని మెయింటైన్ చేస్తున్నారు అని అంటున్నారు రాజుగారి ఉన్న కర్తృత్వం ఎటువంటిది రాఖీ ఉంచుకుని వీళ్ళందరినీ రైల్లో నిలబెట్టి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించి నేర్పి అలాంటి కర్తృత్వం కాదని ఆయన చీఫ్ కమాండర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తద్వారా దీన్ని మెయింటైన్ చేస్తూ ఈ కమాండో ఫోర్స్ ఏదో దృష్టాంతం అలాగే ఆత్మ చైతన్యము అనే ఈ వెలుగు అంతఃకరణముతో అంతఃకరణములో ప్రతిఫలిస్తుంది దాంతో ఈ అంతఃకరణానికి ఒక గొప్ప ప్రకాశము చే అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు చీకటి గదిలో అద్దం ఉంది సూర్య ప్రకాశం వచ్చి అద్దంలో పడింది అద్దం ఏం చేస్తుందంటే ఆ ప్రకాశాన్ని కూడా రిఫ్లెక్ట్ చేసి ఆ గదిలో ఉన్న వస్తువులను అందించనీ కూడా ప్రకాశించేట్లా చేస్తుంది ఆ విధంగా ఈ చైతన్య జ్యోతి అంతఃస్కరణము ద్వారా ఇంద్రియములు దేహము వీటిని ప్రకాశింపజేస్తుంది కార్యకరణను అవభాస ఎప్పుడైతే కార్యకరణములు అవభాషితములు వస్తాయో అంటే ప్రకాశించడం మొదలు పెడతాయో అప్పుడు ఏమవుతుంది కన్ను చూస్తుంది చెవి వింటుంది ముక్కు ఆగ్రానిస్తుంది నాలుక రసాలను గ్రహిస్తుంది చర్మము స్పర్శను గ్రహిస్తుంది మనస్సు మననం చేస్తుంది బుద్ధి కాగ్నైజ్ చేసి విషయ పరిగ్రహ విషయ గ్రహణాన్ని చేస్తూ ఉంటుంది చిత్తము స్మరణ చేస్తూ ఉంటుంది అహంకారం ఇవన్నీ నేనే అంటూ ఉంటుంది దేహము రక్త ప్రసారమవుతూ ఉంటుంది ప్రాణము గాలి పీవిస్తూ ఉంటుంది గాలి విడిచిపెడుతూ ఉంటుంది ఇవన్నీ పనులు చేస్తూ ఉంటాయి ఆత్మచైతన్య్యోతి అంతఃకరణము ద్వారా వీటన్నిటికీ తమ తమ పనులను చేసుకునే ఒక శక్తిని అనుగ్రహిస్తూ ఉంటుంది ఏమండి అప్పుడు అవేం చేస్తాయి తదవభాసితాన్ని కార్యకరణాన్ని కర్మసు వ్యాప్తి ఇప్పుడు శంకరుల భాష్య శైలిలో పదములు సమాసములు జంబుళ్ళుగా ఉంటాయి మీరు ఒక వనసలో పెట్టుకోవాలి చూడండి అక్కడ తదవభాసితాన్ని కర్మసు వ్యాప్తి అంటే కార్యకరణాన్ని అంటారు నేను కామాలు పెట్టి మీకు అనుకూలం చేసి పెట్టాను ఇప్పుడు దాన్ని మీరు ఎలా రియాజమే చేసుకోవాలి తదవభాష మీరు దాని చేత ప్రకాశింపజేయబడినది కర్మల ఎందు ఉండును కార్యకరణములు అని అలా వాక్యం సరిగ్గా కుదరదు కాబట్టి కార్యకరణాన్ని తదవభాసి కార్యకరణాన్ని ఆ అంతఃకరణము చేత ఎటువంటి అంతఃకరణము ఆత్మచైతన్య జ్యోతిష్ చేత ప్రకాశింపజేయబడే అంతఃకరణము కలదు దాని చేత అవి ప్రకాశింపజేయబడతాయి ఏమిటి కార్యకారణాలు ప్రకాశింపజేసి అప్పుడు ఏం చేస్తాయి తమ తమ కర్మల ఎందు వ్యాత్రియంతే యాత్రి అంటే వ్యాపారము అనే పదం అలాగే వచ్చింది దానికి తెలివి ఎలా ఉంటుందంటే చడాముడిగా ఉంటాయి కన్ను చక చె హడావిడి హడావిడిగా రూపాలని తీసేస్తూ ఉంటుంది ఈ కుర్చీ వాడి ఫలానా ఆమె ఫలానా అని రూపాలను అందిస్తే కాదు చూసేస్తూ ఉంటుంది కన్ను ఖాళీగా ఉండదు అవి బిజీగా ఉంటుంది వ్యాప్రీ వెళ్తాయి వెరీ బిజీ ప్రతి చెవి ప్రతి శబ్దాన్ని వినేస్తూ ఉంటుంది ప్రతి ఇంట్లో వాళ్ళు ఏదో కొట్లాడుకుంటున్నారనుకున్నావు కొట్లాడుకుంటున్నారు అవన్నీ చెవి చెప్పిన విద అప్పుడప్పుడు ఒక ఆయన వచ్చి నేను ఉండే రూమ్ దగ్గరకు వచ్చి ఆయన టెలిఫోన్ మాట్లాడుస్తూ ఉంటాను నేను చెవితో చెప్తాను చెవి ఆయన ఇప్పుడు వ్యాపార విషయాలు నువ్వు అరవై సేపు మాట్లాడుకుంటావు నువ్వు అవన్నీ అని నేను చెవితో చెప్తాను ఆయన వెళ్ళా చెవి మన మాట విందో అవన్నీ వినేస్తున్నావు నేను ఆయనతో చెప్పాను ఒకసారి మీ వ్యాపార విషయాలన్నీ నాకు బాగా తెలుసుకోవాలి సార్ అంటే ఏ విధాను అవునండి మీరు ఇప్పుడు వరగలగలుగుతాం మీరు ఒక ఐటమ్ కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు గత పది రోజుల నుంచి ఇంతవరకు అది మీరు కొనలేకపోయారు మీరు వాడే వరకు పొగమాయించడు వాడు మీ ఆజ్ఞల్ని వాడు ఇవన్నీ నాకు తెలిసిపోయే అంటే ఆయన వేరముఖం వేసి నాకు ఇవన్నీ నిజండి నాకు అక్కర్లేదండి నాకు నిజంగా అక్కర్లేదు దానివల్ల నాకు మీరేమో నాకు నన్ను షేర్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ టైం మీ వ్యాపార రహస్యాలు నాకు చెయ్యకుండగా మీరు చక్కగా మీ సెల్ ఫోన్ అక్కడికి తీసుకెళ్ళి మీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందండి ఆయన వ్యాపారాలంతా బలకెత్తి సో చెవి ఓ చెవి ఊనద్దు అని చెప్పి చూడండి వ్యాప్రీ అంటే అంటే అర్థం చెప్తున్నా మనస్సుని ఓ మనసా శాంతముగా ముందుము అనే ట్రై చేసి చూడండి అది ఇంకా ఎక్కువ హడావిడిగా హరి అవుతుంది సో ఈ విధంగా తర్వాత ప్రాణము ప్రాణశక్తి దాన్ని తీర్చేస్తూ ఉంటుంది విడుదల పెట్టేస్తూ ఉంటుంది రక్త ప్రసారం వచ్చేస్తూ ఉంటుంది కొట్టేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా హడావిడిగా తమ తమ పనుల్ని చేసేస్తూ ఉంటాయి ఆత్మచైతన్య జ్యోతి యొక్క అవభాసకత్వము వాళ్ళ ఇప్పుడు కర్తృత్వం దేనికి ఉంది కర్తృత్వము కార్యకరణముల ఎందు ఉన్నదా ఆత్మయందు ఉన్నదా అని మనం ఆలోచిస్తే యథార్థంగా కార్యకరణముల ఉన్నది కానీ ఆత్మచైతన్య జ్యోతులు ఎందే వీటి ఎందు ఉండదు కనుక ఈ వీటి కర్తృత్వాన్ని ఆత్మయందు ఆరోపిస్తాము అని ఆరోపించడము ఇప్పుడు అనండి తత్ర కర్తృత్వముపచర్యతే మన అది ఎట్లుండగా అనగా మనస్సు ప్రకాశిింపేయబడి ఆ మనస్సు కార్యకరణములను తమ తమ వ్యాపారముల ప్రవృత్తులు ఇట్లా ఎప్పుడైతే చేస్తోందో ఆ పరిస్థితి అలా ఉన్నప్పుడు కర్తృత్వము డ్యూయర్షిప్ దీన్ని ఎవర నెచ్చి మీద పెడుతున్నారు ఆత్మ నెత్తి మీద పెడుతున్నారు ఆత్మన ఉపచరించే ఉపచారము అనే మాట చాలాసార్లు వచ్చింది మళ్ళీ చెప్తాను ఉపచారము అంటే అది కాని దానిని అది అని చెప్తుంటే ఉపచారము అంట ఇది ఎలాగంటే చూడండి పరీక్ష మా పరీక్ష ప్యాస్ అయింది మా కుర్రాడు కాదండి ఈయనండి పరీక్ష ప్యాస్ అయింది ఈ మా కుర్రాడు కాదు ఈయనే ప్యాస్ అయ్యాడు అదేమిటండి అంటే వారి వెనకాల పడి వారిని కూర్చోబెట్టి రుబ్బి వాటితో చదివించి పరీక్ష హాల్ దాకా వెళ్ళి ఈయన బయట వెయిట్ చేసి మళ్ళీ వాడు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇంటి తీసుకొచ్చి వారిని సాకినారు ఆరు మాసాలు కాబట్టి ఈ పరీక్ష ప్యాస్ అయింది ఎవరనుకుంటున్నారు కాదు ఆయనే ప్యాస్ అని అన్నప్పుడు మనము ఆయన ఎందు లేని కర్తృత్వాన్ని పెసైంది ఆయన కాదు వీడే అయినా కూడా ఆయన పాసైన వాడు ఆయన కాకుండా ఆయనే పేసయ్యేడా అన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం ఇన్ని ఉపచారము అని అంటారు అలాగే ఆత్మ యథార్థంగా కర్త కాదని మనకి తెలుస్తూనే ఉన్నా సర్వము ఆత్మ వలనే సంభవం ఆత్మయందు కర్తృత్వాన్ని ఆరోపించి మాట్లాడతాము అదే ఆ విధంగా ఆత్మ ఎందుకు కర్తృత్వము ఆరోపికమైనదే తప్ప యథార్థమైనది కాదు సహి కర్త అంటే ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి ఈ మంత్రాలు ఇంతకు ముందు వెళ్ళాయి వెళ్ళాయి కదా ధ్యాయీవా లేలాయతి ఇప్పుడు ఆత్మ చాలా చెంచలముగా ఉన్నది అనకూడదు మనస్సు చెంచలముగా ఉన్నది మనస్సు చెంచలముగా ఉన్నప్పుడు ఆత్మ చెంచలముగా ఉన్నదా అన్నట్లు ఉన్నది లేదా ఇలా ఆత్మ ఏకార్గ్రముగా ఉన్నది అని కూడా అనకూడదు మనస్సు ఏకాగ్రముగా ఉన్నప్పుడు ఆత్మ యకార్గ్రముగా ఉన్నదా అన్నట్లు ఉన్నది అంటే ఆత్మ ధ్యాయతి అనకూడదు ఆత్మ ధ్యాయతి ఇవ ఆత్మ లేలాయతి ఇవ అదే విధంగా ఆత్మ కరోతి ఇవ నేను ధ్యాయతి లేలాయతి ఏదో అర్థం చేస్తాను దాని అసలైన అర్థం ఏంటంటే ఆత్మ అంతఃస్కరణ ఉపాధి చేత చింత దిగై చింతాయా ఆలోచనలను చేస్తుందా అన్నట్లుంటుంది ఆత్మ ఆత్మ ఆలోచనలు చేయదు మనస్సు చేస్తుంది కానీ మనస్సునే ఉపాధి చేత ఆత్మ ఆలోచనలను చేస్తున్నా ఉంటుంది ప్రాణం అనే ఉపాధి చేత ఆత్మ అనేక వ్యాపారములను చేస్తున్నది వలె ఉంటుంది నేను ఒకటి చెప్తా నాకైతే చాలా స్టన్నింగ్ గా అనిపించింది మరి మీకేమనిపిస్తుందో చూస్తా ఇప్పుడు మీరు విజయవాడలో పొద్దున్న ఏడు గంటలు బయలుదేరి రైల్వే స్టేషన్కి ట్యాక్సీలో వచ్చి రిక్షాలోనూ టాక్సీలోనూ వచ్చి రైలు ఎక్కి సికింద్రాబాద్లో దిగి మళ్ళీ ఆటో తీసుకుని ఇంటికొచ్చి మీరేమంటారు నేను అలసిపోయాను ఎందుకు అలసిపోయావురా అంటే పెద్ద ప్రయాణం చేసి వచ్చాను అని మీరు చెప్తారు అంత తప్పు మాట లేదా లేరే మరొకటి ఎందుకంటే మీరు ప్రయాణం చేసారా కూర్చున్నారా మీరు రిక్షాలో కూర్చున్నారా మీరేమీ దొల్లలేదు కదా మీరు రిక్షా చక్రా దొర్లేదు తప్ప మీరేమి దొరలలేదు మీరేం చేశారు ఉన్నారు రిక్షాలో ఉన్నారు మీరు రిక్షాలు మీరు ఆలోచించి చెప్పండి నాకు మీరు రిక్షాలో ఉన్నారా అయితే రిక్షాలో రిక్షాతో పాటుగా మీరు కూడా దొర్లేరా మీరు రిక్షాలో ఉన్నారు దొరలడం క్రియ చేసింది ఏది రిక్షానా మీరా రిక్ష దాంతో పాటుగా మీరు కూడా దొరలో ఏమ రిక్షాలో ఉన్నారు మీరు రిక్షాలో పరిగెత్తారా ఉన్నారా ఉన్నారు తర్వాత రైలులో ఉన్నారా పరిగెత్తారా ఉన్నారు టాక్సీలో ఉన్నారా పరిగెత్తారా ఉన్నారు మరేమీ ప్రయాణం చేస్తానని ఎందుకు అంటున్నారు మీరేమీ ప్రయాణం చేయలేరు ఇప్పుడు విమానం ఇచ్చి నేను ప్రయాణం చేస్తూ వచ్చాను అమెరికా నుంచి విమానం వచ్చి ప్రయాణం చేసి వచ్చాను అని మీరు అన్నారు మీరు ప్రయాణం చేశారా మీరు ప్రయాణం చేశారా లేక మీరు ఉన్నారా మీరు ఉన్నారు ప్రయాణం చేసింది ఎవరు విమానం విమానం చేసిన ప్రయాణాన్ని మీ నెత్తి మీద మీరు ఆరోపించుకుని నేను ప్రయాణం చేశాను అని మీరు అంటున్నారు నిజంగా ప్రయాణం చేసిన విమానం నేను ప్రయాణం చేశాను అనేది అనేటం లేదు అలాగే దేహం ఎప్పుడైనా నేను ఈ కర్మలన్నింటినీ చేసుకున్నాను అందేలేదు ఊపిరితిత్తులు మేము నిరంతరంగా గాలిని పీల్చి విడిచిపెడుతున్నాము అని అన్నాయా కన్ను నేనెప్పుడు చూస్తూనే ఉన్నాను అని ఎప్పుడైనా అందా పర్మావది ఇవన్నీ నెచ్చి మీద నేను చూస్తున్నాను నేను గాలి పీలుస్తున్నాను నేను తింటున్నాను అని మనం అంటున్నామా లేదా కాబట్టి మన ఎందు కర్తృత్వము లేదు ప్రారబ్ధ కర్మ ఆత్మకి ఉండదు ప్రారంభ కర్మ వల్లనే ఇప్పుడు మీకు దాని ప్రిన్సిపల్ వెరీ మీకు స్వప్నంలో సుఖము దుఃఖము కలుగుతాయా కలగవా కలుగుతా సుఖ దుఃఖాలు కలిగేయంటే నిర్హేతుకముగా కలగడానికి వీలు లేదు హేతు ఉండాల్సిందే ఆ హేతు కారణే అది ఒక పాయింట్ రెండో పాయింట్ స్వప్నంలో సుఖానికి జాగ్రత్త అవస్థలో సుఖానికి తేడా ఏ ఉండదు రెండు ఒక అనుభవ రూపంగా రెండు రకంగానే ఉంటాయి అలాగే స్వప్న దుఃఖానికి జాగ్రత్త దుఃఖానికి తేడా ఏమి ఉండదు ఒక్కలాగే ఉంటాయి మీకు స్వప్నంలో ఎవరికైనా కావలసిన వాళ్ళు పోయి దుఃఖం వచ్చేసింది అనుకోండి ఆ దుఃఖం ఎలా ఉంటుందో తెలుసిన జాగ్రత్తలో కావలసిన వాళ్ళు పోయి దుఃఖించినట్లే ఉంటుంది కాబట్టి స్వప్న దుఃఖము అసత్యము స్వప్న దుఃఖ హేతు లేదు వాస్తవంగా ఆ ఘటనలు అసత్యము జాగ్రత్ ఘటనలు సత్యము అని మనం అనుకున్నప్పటికీ దుఃఖంలో మాత్రం భేదముండదు అలాగే సుఖంలో కూడా భేదం ఉండదు కాబట్టి జాగ్రత్త వస్తులోని సుఖ దుఃఖములు ఏ విధముగా ప్రారంభ కర్మ ఫలములో స్వప్నావస్థలోని సుఖ దుఃఖములు కూడా ప్రారంధకర్మ ఫలములే కాబట్టి ప్రారబ్ధ కర్మ ఆ మనో అంతఃస్కరణానికి జోడింపు అప్పుడు ఆ అంతస్కరణము సుఖాన్ని దుఃఖాన్ని సృష్టిస్తూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ మీయందు కర్తృత్వము లేదు అని మీరు తెలుసుకుంటే ఏమన్నా చాలా ఇంపార్టెంట్ ఇది ఎన్నికలు ఎంత ఇంపార్టెంట్ చెప్తుంటారా ఇంత ఇంపార్టెంట్ ఎవడైతే తను స్వరూపము కర్త కాదని తెలుసుకుంటాడో వాడు జీవుడు ముక్తులు అంత ఇంపార్టెంట్ తథాత్మా నమకర్తీ ఎవడైతే ప్రకృతి యొక్క గుణములే కర్మలను చేస్తూ ఉన్నాయి తప్ప తన స్వరూపము అకర్తయే అని ఎవరు దర్శిస్తూ ఉంటాడో వాడు మాత్రమే జ్ఞాని అని శ్రీకృష్ణ భగవానుడు పదమూడో అధ్యాయంలో ఉపించి ప్రశంసించినాడు నేను కర్తను కాను అని మీరు ఏ క్షణంలో తెలుసుకుంటారో ఆ క్షణంలో మీరు ఫ్రీ అయిపోతారు ఫ్రీ అయిపోతుంది ఇప్పుడు జుట్టు నెరిసింది నేను కర్తను కాను అని మీరు తెలుసుకుంటే అయిపోయింది దానికి రంగు వేడు పని పెట్టుకో అలాగే భర్తలు వచ్చింది నేను కర్తను కాను భర్తలు నేను కావాలని పెట్టుకున్నానే నేను కర్తను కాను అని తెలుసుకుంటే దుకం ఫ్రీ పిల్లవాడు పరీక్ష చేసే నేను కర్తను కాను వాడు పరీక్ష తప్పాడు నేను కష్టాను కాదు వాడు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నాడు నేను కస్తాను కాదు వాడు ఏవో ఇబ్బందులు పడుతున్నాడు నేను కడతాను కాదు మనం చేసే హెల్ప్ చేస్తూనే ఉంటాం దేనికి నేను కస్తాను కాదు అని ఇంత మాత్రం తెలుసుకోగలిగితే దీని మీద ఏమిటండి ఇంత కష్టపడి చేస్తుంటే నేను అర్థం కాదంటారేమిటి అని మీరు అలా అడ్డగోలుగా నా మేతకు దండయాత్ర చేస్తే నేను చెప్పలేను ఎందుకంటే ఇది సూక్ష్మంగా తెలుసుకోదగ్గింది తప్ప అడ్డగోలుగా మరి నేను కర్తను కాకపోతే ఎవరికస్తా మీ తాత కట్ట అని ఇలా మీరు మొదలు పెట్టాడు అనుకోండి అప్పుడు నేను దాని సమాధానం చెప్పలేను నేను ఏమని చెప్తానంటే నేను ఊరికే మాటవలసన్నాను లేబోయి నువ్వు పట్టించుకోకమ్మా నేను అన్నవా నేను నువ్వే కర్తవి నువ్వు అంటే నువ్వు అనుకున్నావు కదా నేనే కడతనే కాబట్టి నువ్వే కర్తవి కాబట్టి అలాగే ఉండు మరి కంప్లైంట్ మాత్రం చేయకు ఊరికే అధికంగా నువ్వే కర్త మీరు ఒక్కసారి మీ జీవితాన్ని ఇంతవరకు చూసుకోండి మీరు నడిపించారా అది నడిచిందా మీరు నడిపించారు అది నడుస్తూ ఉంటుంది మీరు నడిపించారు అది నడుస్తూ యూ డు నాట్ యు ఆర్ లీవ్ డె కాబట్టి మీరు భోజనం చేస్తారా అన్నాన్ని మీరు తింటారా అన్నం మిమ్మల్ని తిరిగి వస్తుందా భోగాన వయమేవ భుక్త వీడు ఆల్కహాల్ ని త్రాగుతాడా ఆల్కహాల్ వీడిని తాగేస్తుందా ఆల్కహాల్ వీడిని తాగేస్తుంది అన్నం వీడిని తినేస్తుంది వీడు అన్నం వీడిని అన్నం వెళుతూ ఉంటుంది తినేస్తూ వెళ్తూ వీడిని తినేస్తూ అన్నం తినేసి తినేసి తినేసి వీడి తిప్పైపోతారు తిప్పైపోయిన తర్వాత ఇంకా అన్నం వేయడం మానేస్తుంది ఇంకేం ఎగవలేదు అక్కడ చిన్న అన్నం వేదరు అన్నా వెళ్ళకపోతే వీళ్ళు రే కొండ కొండ ఎక్కిందన్నట్టుగా వీళ్ళు నేను ఒక రమణ మహర్షి బోధం ఒక్కటే బోధ ఆయన ఏమన్నారంటే వీళ్ళు రైలు ఎక్కాడు రైలు రైతు రైలు రైతు అజ్ఞాని రైలు ఆ మూట మూసుకుంటున్నాడు ఆ మూటలాగ కూర్చున్నాడు ఎవరో చెప్పారు ఎందుకులా మూట నెచ్చిన పెట్టుకు మోస్తాం అడుగులు పోతాయి కానీ ఎందుకంటే ఆ బరువు రైలుకి పెట్టడం ఎందుకండి అంటే వాళ్ళు వాడే మోసుకుంటారు తెలివైన వాడు ఏం చేస్తున్నాడు మనం ఎందుకండి మోయడం రైలు కదా మోసేది తీసి సీటు కింద వాడు విశ్రాంతిగా కూర్చుంటాడు జీవితం రైలు అలా ఫోటో కూర్చుంటాం ఫోటో ఉన్నారు అదే మోసుకుపోతుంది ఎక్కడికి మోసుకుపోవాలో అక్కడికి మోసుకుపోతుంది శ్మశానానికి మోసుకుపోవాల్సి వస్తే అక్కడికే మోసలిపోతుంది లేకపోతే అమెరికా మోసుకుపోయే సందర్భం ఉంటే అక్కడికి మోసుకుపోతుంది లేకపోతే హృషికృష్ణ మోసపోయే సందర్భం అక్కడికి మోసపోతుంది అదే మోసపోతుంది మనం సాక్షిగా చూస్తూ మనం మోసీ లేదు ఈ సత్యాన్ని ఎవడు గుర్తిస్తే వాడు అప్పుడు అక్కడ ఫ్రీ అయిపోతాడు చాలా గొప్ప సత్యా కర్తృత్వం ఆత్మన ఉపచరియతే ఎక్కడైనా సరే ఆత్మకర్త అనే ప్రసంగం వస్తే దానికి రెండు ప్రసంగ రెండు సందర్భాలు అవుతాయి ఒకటి ఆ మాట అన్నవాడు అజ్ఞానమైన అయింది ఉండాలి ఇక్కడ ఆ మంత్రం గనక ఇది ఉపచారదేవాతే సహి కర్త ఇది ఇహ హేం ధ్యాయ తీ వదేలాగితీవా అని ఏడవ మంత్రంలో ఏ విషయము చెప్పబడినదో అదే ఇక్కడ అనువదింపబడుతున్నది అనువదింపబడుంటే మళ్ళీ చెప్పడం అను ఉద్యతే ఉద్యత అంటే వద అనే వచ్చింది సో సంప్రసారణం వల్ల సో ఎక్కడటువంటి ప్రత్యయం దాగానే సంప్రసారణం వస్తుంది ధాతువుకి కనుక ఉద్యతే అవుతుంది సో ధ్యాయ తీవాలయ తీవాలన్న తోట ఏం చెప్పారు ఏం చెప్పారంటే ఆత్మ యథార్థముగా కర్త కాదు కర్తవలే ఉంటుంది చెప్పారు ఆ మాట ఇక్కడ చెప్తున్నారు సహికర్త అని చెప్పినప్పుడు కర్తవలే ఉంటుందని అక్కడ చెప్పిందే ఇక్కడ తిరిగి మళ్ళీ చెప్తున్నారు సహికర్త ఇది అనూజ్ఞతే జీవనంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్పారు ఎందుకంటే అలా చెప్పడం ఉపచారం చేయడానికి ఒక హేతు ఉండాలి కదా ఉపచారం చేయడానికి హేతు ఏమిటి ఇప్పుడు వీడు ఇందాక పరీక్ష ప్యాసంతో నేను దృష్టాన్ని ఈయనే పరీక్ష ప్యాస్ అయ్యకండి వీడు కాదు అని అలా ఉపచారం ఎందుకు చేశారు అంటే వీడు పరీక్ష ప్యాస్ అవ్వడానికి ఆయన హేతువు అని ఉపచారం చేశారు అలాగే ఇక్కడ కూడా కార్యకరణములు తమ తమ వ్యాపారాన్ని ఆత్మచైతన్యమే హేతువు ఆత్మచైతన్యం ఉన్నప్పుడే ఇవన్నీ తమ తమ పనులను చేసుకుంటున్నాయి అని చెప్పడం కోసం ఆ హేతుత్వ హేతుత్వాన్ని ఆత్మస్ హేత్వర్థం హేతును విధానం చెప్పడం కోసం ఉపచారం చేసి సహికర్త అని చెప్పి ధ్యాయ తీవ లేవ అని చెప్పిన దాన్నే తిరిగి చెప్పడమైనది ఇదంతా స్వప్నం గురించి తదేకే శ్లోకా అంటే ఆ స్వప్నము విషయమై ముత్త విభక్తికం పదం సప్తమే విభక్తి లోపించింది తస్మిల్లో సప్తమే విభక్తి తీసేస్తే ఏమితుంది తిరుగుతుంది ఆ స్వప్నము విషయమై ఏతే శ్లోకా ఈ మంత్రములు గలవు శ్లోకము అంటే మంత్రమనర్థం భాష్యం శ్లోకా మంత్రా అంటే ప్రారంభమైంది వాక్యం దాంట్లో తద్ది అర్థం ఏమిటో తెలిసిన ఏకస్మిన్ ఉక్తే అర్థే ఈ పైన చెప్పిన విషయం ముందు ఏతే అంటే అర్థమేమిటి ఈ మంత్రములు ఉన్నది శ్లోకా అంటే మంత్రములు ఉన్నది ఇప్పుడు మంత్రము చదువుతాము స్వప్న శారీరమీప్రహత్యసుచాకీకీ శుక్రమాయ పునరై స్థానం చిరమయ పురుష ఏకహంస లోపల ఒక హంస కలదు కబీర్ దాస్ ఏమన్నాడు ఉడు జాయ హంస అకేగా ఈ హంస ఉన్నది లోపల అది ఒంటరిగా అకేయల అంటే కేవలహ ఒంటరిగా ఎగిరి చక్క ఉడి జగా ఆయన కుమార గంధర్వ పడి ఆ పక్షి ఎగిరిపోతున్నట్టుగా పడిపోయి మామూలుగా కుడిజాయిగా హంస అచేలా ఆ పక్షి ఎగిరిపోతుంది లెవెల్లో పడి ఉడిగా హంస అచేలా జగంకేళ అని ఇంకా ఏదో చాలా ఉంది అయితే ఈ పై మా పైపై మాటలే గుర్తుంటాయి కొత్త పాటలన్నీ ఇక్కడ గుర్తుంటాయి కవిలకి కీర్తనలన్నింటినీ వేల మంత్రాలు లాగా కంటస్థం చేసి పెట్టామని ఏమన్నా ఇంత మాత్రం గుర్తుంది అదే గొప్ప గుడి హంస అగంకేళ జగ అంటే ఈ జగత్తు మేరా అందరూ ఓ చోట సమావేశమయ్యేటువంటి సందర్భం వాస్తవం అనుకుంటున్నామేమో ఏదో దిఖార అంటే సినిమా తరమైన మేళాలు తీసినట్టు ఈ జగత్తు ఈ హంస ఈ దేహం నుండి ఉన్నది ఈ దేహంలో హంస ఉండబట్టే ఈ మేళాలో మనం ఉన్నాం ఈ హంస ఓ రోజుని ఏమి చక్కపోతుంది ఆ హంస హంస అంటే పరమాత్మ కదా జీవుడు కదా అంటే ఓది మీ జీవుడు కూడా ఆ పరమాత్మ ఒదిగి మదిగి నీకు జీవుల్లో కనపడుతున్నాడు వదిగి మదిగి జీవుల్లో కనపడుతున్నాడు ఇప్పుడు మహా విద్వాంసుడు ఉన్నాడు ఆయన మూల కూర్చుని ఉన్నాడు అయ్యా ఎవడక్కడ తమ్మో ఎవరన్నా మూల కూర్చున్నాయా ఎవడైనా అంటే అరే గౌరూ మీద ఆయన మహాపండితుడు రా మహాపండితుడైతే ఆ మూలన్నీ కూర్చున్నాడు ఆయన ఉంటే ఒదిగి మరిగి కూర్చుంటాడు మూల ఆ ఆ పరమాత్మ ఈ దేహం ముందు ఒదిగి అంతే ఉండి దేహం నడుగు ముగిపోతే తనకు కూడా నడుగు ముందు పోయిన అన్నట్లు ఏమో ముసలి తేకితే తాను కూడా ముసలైపోయినట్టుగా అలా ఉదిగి మదిగి ఇక్కడ కూర్చున్నాడు పరమాత్మ ఓ స్టేజ్ వచ్చేప్పటికీ చెస్ ఇంక దీంట్లో కూర్చోటో శోభ లేదనుకొని ఊడిజారుగా హంస అకహంస ఒకే హంస మీ హంసలు లేవు ఒకే హంస ఇప్పుడు మన బస్తీలో ఎలక్ట్రిసిటీ పోయి కరెంట్ అంటారు మన కరెంట్ ఎలక్ట్రిసిటీ అని నేను అమెరికాలో కరెంట్ అన్నా కరెంట్ ఇస్తా అన్నా ఎవరో ఉన్నారు కరెంట్ కాదండి అది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ మాకు కరెంటే కరెంటు చిన్నప్పటి నుంచి మేము కరెంట్ కరెంటు స్తంభాలు అన్నారు లేకపోతే ఎలక్ట్రిసిటీ స్తంభాలు ఉన్నారు నెనీ కేసు కరెంట్ ఉంది అదో ప్రవాహమే సో కరెంటు పోయింది కరెంటు పోయిందంటే ఎన్ని కరెంట్లు పోయాయి ఒక కరెంటు పోయిందా వంద కరెంట్లు పోయా ఒకటే కరెంటు పోదు ఎన్ని కరెంట్లు ఉండవు కరెంట్ ఏక హంస ఇది జాగ్రత్త ఇప్పుడు ఈ హంస కరెంటు ఇక్కడ పోయింది ఇంకో ఇంకోటి కూడా పోయింది ఇక్కడ పోలేదు అక్కడ పోయింది ఇక్కడ పోలేదు కాబట్టి ఇప్పుడు మీకు ఎన్ని కరెంట్లు వచ్చాయి రెండు కరెంట్లు వచ్చాయి పోయిన కరెంటు పోని కాబట్టి ఎన్ని కరెంట్లు ఉన్నాయి ఇట్లు రెండు రెండు ఉన్నాయా గొప్ప తొమ్మిది కరెంట్లే ఇలా ఈ ద్వైతవాదాలు ఇలా ఉంటాయి పోయిన కరెంటు ఉన్న కరెంటు ఇక్కడ పోయిన ఉన్న కరెంటు ఒకటేనా వేరు వేరు పోయిన కరెంటు ఉన్నగారంటూ వేరు వేరు ఎవరు చెప్పాడా పోయిన కనంటో ఉన్నదంటే వేరు వేరు కాదండి ఒకటేనండి ఒకటే చైతన్యం ఒకదోట పోయింది ఇంకొదోట ఉంది ఇక్కడ పోతుంది ఇంకొక పిల్లవాడు పుట్టాడు అంటే ఆత్మ పుట్టిందనా ఏకహంస ఈ ఏకహంస ఒకే హంస చూసారా ఇది శరీరంలో ఒదిగి మదిగి తప్ప ఏమీ పరిచ్ఛిన్నం కాదు అల్పం కాదు పూర్ణం పురుష ఏక అంశ